శ్రీగరుభ్యో నమ హరి ఓ గణానా గణపతిగొం హవామహే కవిం కవీనాము పమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వల్ల నోటి శీల సాదన శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా योगी స్మాచార్యపందే రంపరాజన్నేం సదాత్మాన యోగీ నియతమానసాంతిర్వాణపరమా మత్స్థాధిగతి భాష్యం సమాధానం కుం యోక్ విధిన యుంజన్ అంటే సమాధానమును చేయుడే సమాధానము అంటే చిత్త ఏకాగ్రత అని అర్థం అంతే కానీ ప్రశ్నలు సమాధానాలు అనుకున్నారు చిత్త ఏకాగ్రత మనస్సును ఏకాగ్రము చేయాలి ఎలా చేయాలంటే మళ్ళీ రామాయణం రాముడికి సీత ఏమైంది అన్నట్టు ఎలా చేయాలంటే ఏం యథోక్తేన విధిన ఇంతవరకు చెప్పింది అది ఇంతకుముందు అనేక శ్లోకాల్లో ఇలా ఇలా స్థిరంగా కూర్చోవాలి సమకాల శిరోగ్రీవంగా కూర్చోవాలి దేహాన్ని అచలంగా పెట్టుకోవాలి కళ్ళు సాఫ్ట్గా మూసుకోవాలి నాసికాగ్రము నాసికాగ్రశబ్దానికి అర్థం ఇది కాదు ఇది భూమధ్యం అలా తీసుకోవాలి ఎందుకంటే మీరు ఎలా అయినా చెప్పొచ్చు ఇప్పుడు దీనికి అగ్రహం ఏది అంటే ఎలా అయినా చెప్పొచ్చు నాసిక్కి కూడా ఇది అగ్రం అని చెప్పచ్చు ఇది అగ్రం అని చెప్పొచ్చు కాబట్టి నేషనల్ బోన్కి ఇటు నుంచి చూస్తే ఇది అగ్రమైంది ఇటు చూస్తే ఇది అగ్రమైంది కానీ ఇంకో చోట కైవల్యోపనిషత్తులో భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ పరాత్పరం పురుషముపై దివ్యం అని చెప్పారు అక్కడ భ్రువోహ అని చెప్పారు దాంతోటి దీన్ని మనం సరిపోల్చి చూసుకుంటే అది నాసికాగ్రంగా చూసుకుంటాం ఈ భ్రూమధ్యస్థానాన్ని నాసికాగ్రం ఇది కాశీ అంటారు ఇది కాశీ భ్రూమధ్యస్థానానికి అవిముక్త క్షేత్రము అని పేరు అదే కాశీ సో వాస్తవంలో అక్కడ ఆత్మచైతన్యం బాగా గచ్చిగా ప్రకాశిస్తూ ఉంటుంది చేతనే దాన్ని కాశీ అని అజ్ఞాతకరం ఆ సమంతాత జ్ఞాయతే ఆ ఆ తెలివి ఎముక ఇక్కడ ఈ స్థానంలో తర్వాత మీరు కళ్ళు అల అలమోట్టుగా మూసి ఒకసారి అసలు ఇక్కడ ఫోకస్ చేసుకుంటే మనస్సు కట్టేసినట్టు అయిపోతుంది ఇంకా కదలమన్నా కదలతో కానీ దీంట్లో చిన్న కిటుకు ఉంది కొంతసేపు అయ్యేప్పటికీ మనస్సు ఏమంటుందంటే ఈ శాంతి శాంతి కదా మనస్సు కట్టేసినట్టు అయిపోవడం అంటే ద్రష్ృ దృశ్య విభాగం ఉండదు మీరు చూసుకొని ఇలా చూస్తున్నారనుకోండి ఇది గతము నేను చూసేవాళ్ళను నాకంటే భిన్నంగా ఈ జగత్తంతా ఈ పదార్థాలన్నీ మనుషులందరూ ఉన్నారు దీన్ని ద్రష్టృదృశ్య విభాగము అంటారు చూచేవాడు చూడబడేది అనే విభాగం కానీ ఎప్పుడైతే మీరు ఈ భూమధ్యస్థానంలో మనస్సును ఏకాగ్రం చేసేస్తారో విలీనం అయిపోతుంది ద్రష్టృదృశ్య విభాగం ఉండదు కొంతసేపటికి ఏమనిపిస్తుందంటే ఏమిటి శాంతి ఇంత శాంతి బోరు కొడుతుందని అనిపిస్తుంది పీపుల్ ఆర్ గోర్డ్ బై ద పీస్ ఆల్సో కాముగా ఉంటే తట్టుకోలేరు ఏదో గోలం ఉంటూ ఉంటారు కాముగా ఉంటే కూడా తట్టుకోలేరు అంచేతనే మన సమాజంలో ఎప్పుడు ఏదో గోళ మైకులు ఈ మైకులు ఆ మైకులు ఎవరికి తోచిన గోళవాడు సృష్టిస్తూ ఆ నాయిస్ పొల్యూషన్ చాలా గట్టిగా సృష్టిస్తూ ఉంటారు మన సమాజంలో నాయిస్ పొల్యూషన్ ఎక్కువ సో ఆ శాంతికి చికాకు పడతారు మన మనస్సు మనస్సే అంత మనుషులంటే మనస్సుకే మనుషులని పేరు మనస్సుకే మనుష్యని పేరు ఎనివే సో ఆ శాంతి అంటే విసుగు బయలు విసుగు వచ్చింది అనుకోండి చాలేది జ్ఞానం అనిపిస్తుంది మనస్సులో అటువంటిది అనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే శాంతిని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి అది అలవాటు చేసుకోవాలంటే ఎలాగండి ఈ శాంతిని ప్రేమించడం అలవాటు ధ్యానాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి దేవుణ్ణి దేవుణ్ణి ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తుంటే ఆ ఈశ్వరుణ్ణి ఈశ్వర ధ్యానాన్ని ప్రేమించటం అలవాటు చేసుకోవాలి పూర్వానికి మహాత్ముడు ఈశ్వరుణ్ణి ప్రేమించటం అభ్యాసం చేయండి అది భక్తి అంటారు చాలా మంచిది అని చెప్పాడు చెప్తే ఓ భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగా అని అడిగాడు ఇంతకు ముందు చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను సో అంటే ఆయన చెప్పాడు ఈశ్వరుణ్ణి మనం భక్తి శ్రద్ధలతో ప్రేమిస్తూ ఉండడమే అలాగే ఈశ్వరుణ్ణి ప్రేమించాలి అని చెప్పాడు అంటే వీడు అడిగాడు అలా కాదండి మీరు ఈశ్వరుణ్ణి ప్రేమించవలను అన్నారు కదా అదే ఎలాగా అని అడుగుతా అడుగుతున్నాను నేను అని అన్నాడు నేను అదే చెప్తున్నా నువ్వు రోజు చక్కగా ఈశ్వరుణ్ణి ప్రేమించడం అభ్యాసం చేస్తూ ఉండు అని చెప్పాడు ఇదేమండవు ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారేట అలాగే అంటే అదే పద్ధతి దానికి ఇంకా వేరే పద్ధతి లేదు సో ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఆహారం తినడం కూడా చేత కాదు ఎలాగా ఎలా ఆహారం తినడం ఎలా నేర్చుకుంటాడు ఆహారం తింటూ ఉంటే నేను తిన్న నేర్చుకుంటాడు ఈత రానివాడు ఈత ఎలా నేర్చుకుంటాడు ఈత కొడుతూ ఉంటే ఈత నేర్చుకుంటాడు నడక రాదు పిల్లలకి ఎలా వస్తుందో నడక నడక గురించి ఉపన్యాసం చెప్తే వస్తుందా అడుగులు వేస్తూ ఉంటే నడక నేర్చుకుంటూ ఉంటే నడక వస్తుంది అలాగే దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నేను ఇప్పుడు వ్యాసం రాశినిపిస్తే ఉపయోగం ప్రేమించడం ప్రారంభించింది జస్ట్ స్టాప్ లవింగ్ గాడ్ అలా ప్రేమిస్తూ ఉంటే ఎలా ప్రేమించాలని ప్రేమించడం మొదలు పెట్టవాయా మొదలుపెట్టి మొదలు పెడితే నీకే తెలుస్తుంది ఆ విధంగా ధ్యానాన్ని ఈశ్వర ధ్యానాన్ని ప్రేమించటం అభ్యాసాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలంటే ప్రేమతో అభ్యాసం చేస్తుంటే అభ్యాసాన్ని ప్రేమించడం నేర్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆ విసుగు చెందరాదు మనస్సు విసుగుని క్రియేట్ చేస్తుంది అలా విసుగు చెందకుండగా మనస్సును ఏకాగ్రం చేసుకుంటూ పోవాలి ఏమం యథోక్తైన విధిన ఇంజన్ ఏమం అన్నాడు కదా ఏమం అంటే పైన చెప్పిన పద్ధతిలో మనం ఏకాగ్రతని సంపాదించాలి సదాత్మానం సర్వదా యోగనియతమాన సహ ఆత్మానం ఇది ఆత్మయోగం అన్యోగం కాదు ఆత్మయోగం ఇప్పుడు మీకు కూర్చోబెట్టి ఓ కృష్ణుడు ఫోటో గురించి కృష్ణుడు స్వరూపాన్ని గురించో లేకపోతే రాముడి స్వరూపాన్ని గురించో విస్తారంగా వర్ణించి దీని మీద మిమ్మల్ని ధ్యానం చేయడం చెప్తే అలా కూడా చేయ చేయగలిగితే మంచిదే అలాంటి ధ్యానాలు కూడా చెప్పే చెప్తారు కానీ అది ఎఫెక్టివ్గా వర్కౌట్ కాదు ఎందుకంటే మనస్సు రూపాన్ని భావన చేయటం చాలా కష్టం మనస్సుతో కళ్ళు రూపాన్ని భావన చేయటం చాలా కఠినం కళ్ళు మూసుకుని శబ్దాన్ని భావన చేయటం తేలిక కాబట్టి రూపధ్యానం కంటే శబ్దధ్యానం తేలిక తేలికైంది ఏదో పట్టుకోవాలి అది వర్కౌట్ అవుతుంది మనకు అనుకూలంగా మనకి వర్కౌట్ అవుతుంది మీరు రూపధ్యానం అని మొదలు పెడితే కృష్ణుని యొక్క నెమలి పింఛాన్ని భావన చేసి లోపల పాదాలు ఎగిరిపోతాయి పాదాలు భావన చేద్దాం అనుకుంటే నెమల పింఛం ఎగిరిపోతుంది ఏమిటేవిటో చిత్ర చిత్రాలైన రూపాలన్నీ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అప్పుడు మళ్ళీ మనకి ఎవరో డౌట్లు వస్తాయి ఈ రూపం ఇలా కనపడింది ఆ రూపం అలా కనపడింది ఇదేమిటాయి అదేవిట అదంతా కూడా మనస్సు యొక్క కల్పన తప్ప మరేమీ కాదు అదేదో స్పెషల్ అని మీరేమనుకోద్దు మీకు ఏది కనపడ్డా అది మనస్సు యొక్క కల్పన అది నిత్య కూడా పైగా కాబట్టి రూప ధ్యానము కఠినంగా ఉంటుంది అది మనస్సు నిలవదు ఎందుకంటే మనస్సు యొక్క స్వభావం చించలంగా ఉంటుంది మీరు మనస్సు నిలవడం కష్టమైన ధ్యానం మొదలుపెట్టే ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు ఆ ఫ్రస్ట్రేషన్ కనుక వచ్చిందంటే అంటే చికాకు పుట్టేస్తుంది అది వర్కౌట్ కాకపోతే చికాకు పుట్టింది అప్పుడు అభ్యాసం సరిగ్గా నడవదు కాబట్టి రూపధ్యానం అక్కర్లేదు శబ్ద ధ్యానము శబ్దధ్యానము అంటే మంత్రం మంత్రం అంటే ఇంత కొడుగు మంత్రం తీసుకుంటే కూడా విక్షేపం ఉంటుంది విక్షేపం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది షార్ట్గా ఉండే మంత్రానికి ఏకాగ్రత ముఖ్యం అరళదని మంత్రాలు పెట్టుకుంటే కూడా మళ్ళీ విక్షేపం అయిపోతుంది ఒక్క మంత్రం షార్ట్గా ఉన్నది తీసుకోవటం జపానికి గాయత్రి మంత్రం అట్టు పెట్టుకుని దీనికి ధ్యానానికి ఉన్నమ శివాయ లేకపోతే రామ రామ కూడా సరిపడుతుంది మహామంత్రం నామంత్రము అంటారు రామ ఓం అనేది కూడా చేయవచ్చు కాబట్టి ఆ విధంగా శబ్దాన్ని యాంకర్గా పెట్టుకుని ధ్యానం చేయవచ్చు అది అది అది ఒక ధ్యానం ఈశ్వర ధ్యానం ఎందుకంటే రామాన్న ఓం ఈశ్వరుని యొక్క నామధేయమే కనుక లేదా చుప్ చుప్ అని మీకు ఒకటి చెప్పాను కదా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్ని సంకల్పాలని థాట్స్ని డ్రాప్ చేసేసి చుప్ సైలెంట్గా ఉండిపోవడం ఎప్పుడైతే మనస్సు విలీనం అయిపోతుందో శేష ఏమిటి మిగులుతుంది ఆత్మచైతన్యమే మిగులుతుంది సచ్చిద్ ఆత్మే మిగులుతుంది కాబట్టి ఆత్మానం యూన్యన్ అంటే థాట్లస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ద సచిద్ ఆ సచిదాత్మతో మనం కలిసిపోతాము మిగతా అప్పుడు ఏమవుతుంది సత్తు నుంచి చిత్తు విడిపోతుంది ఘటజ్ఞానం కలిగేస్తున్నారనుకోండి మీ స్వరూపము నుంచి విడిపోయి ఆ చిత్తు వెళ్ళి ఘటము అనే ఆకారాన్ని పొందుతుంది ఆ విధంగా సత్తుకి చిత్తుకి పృథక్ భావం వచ్చేస్తుంది యాస్ ఎగ్జాక్ట్లీ రియల్గా పృథక్ భావం ఉంది కదా యాస్ ఘట జ్ఞానము ఘట సంకల్పము విలీనమైపోయి మరి ఏ ఇతర సంకల్పము రాలేదనుకోండి లేదా రెండు సంకల్పాల మధ్యలో ఏముంటుంది సచిదాత్మ ఉంటుంది చిత్ సద్రూపంగా ఉంటుంది చిత్ అంటే ఎరుక ఘట ఘట సంకల్పం పుట్టినప్పుడు ఈ చిత్తే ఘటాకారాన్ని పొందుతుంది ఘట రూపంగా కండిషన్ అవుతుంది చిత్తే ఇంకొక పట సంకల్ప పటం అంటే వస్త్రం పట సంకల్పం కలిగిందనుకోండి అప్పుడు మళ్ళీ చిత్తే పటాకారాన్ని పొందుతుంది ఈ ఘటాకారానికి పటాకారానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఎ షార్ట్ గ్యాప్ హాఫ్ ఎ సెకండ్ అది వన్ టెన్త్ అఫ్ ఎ సెకండ్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో చిట్టి ఏమిటి మీరే సత్ కాబట్టి ఈ సంకల్పాలు ఏం చేస్తాయంటే చిట్టికి సత్తికి ఒక విభాగాన్ని తీసుకొస్తాయి సంకల్పరహిత స్థితిలో చితే సత్ సతే చిన్నే ఆత్మయోగము అంటారు ఎందుకని అది మీరే గనుక ఆ సత్యదాత్మ మీరే గనుక కాబట్టి ఆ థాట్లెస్గా ధ్యానం చేయాలి లేదా థాట్ ఉన్నట్లయితే ఆ థాట్ ఈశ్వరుని యొక్క నామము లేక ఈశ్వరుని యొక్క మంత్రము ఆ విధంగా సో అక్కడ ఇక్కడైతే ఆత్మయోగం అని చెప్తున్నారు థాట్ లెస్ స్టేట్నే ఇక్కడ చెప్తున్నారు ఎప్పుడు సర్వదా అంటే ఏం చేయాలంటే లౌకిక వ్యవహారాలు చేసినప్పుడు ఈ చిత్ లోకం వ్యవహారాలతో వ్యవహరిస్తుంది ఆయా కండిషనింగ్ అవుతూ ఉంటుంది చిత్ ఎదుకతోటే చేస్తారు కదండి లోకం వ్యవహారం అంటే ఏం చేసినా ఎరుకైనా ఆ లోక వ్యవహారం అయిపోయిన వెంటనే మళ్ళీ తన స్వరూపంలో తాను నిలిచి ఉండాలి అలాగా నిరంతరంగా లోక వ్యవహారంలో ఉండకూడదు అవసరమైన లోక వ్యవహారం పూర్తి చేసేసి మళ్ళీ ఆత్మనిష్టలో ఉండాలి అలా ఉండాలి అది సర్వదా అంటే సర్వదా అంటే ఇంకా ఏ పని మానుకుని ఉండమని కాదు ఇప్పుడు విద్యార్థికి నువ్వు ఎప్పుడు చదువుకుంటూ ఉండు అని చెప్పారనుకోండి వచ్చేస్తున్నాయి పరీక్షలు ఎల్లవేళలా చదువుకో అని చెప్పారంటే అంటే ఇంక నిద్రపోవద్దు భోజనం చేయద్దు మంచిదే దాద్దు అని అర్థమా కాదు అలాంటి పనులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులు పూర్తి చేసేసుకుని మళ్ళీ పుస్తకం డిగ్రీకి వెళ్ళిపో అలా ఉంటారు విద్యార్థులు సిన్సియర్ స్టూడెంట్స్ అలాగే ఉంటారు అలాగే మనం కూడా లోక వ్యవహారం ఏదైనా ఉంటే చక్కేసుకుని చక్క పెట్టుకుని మినిమం ఉన్నారు మొత్తం రోజంతా లోప వ్యవహారాలు సరిపెట్టుకోవడానికి సరిపడుతుందని మరి ఏం చేయాలని మీరు అడగకూడదు అలాంటి ప్రశ్న కాబట్టి మినిమం తక్కువ అతి తక్కువ లోక వ్యవహారాలను పెట్టుకుని మరి సన్యాసం అంటే సన్యాసం అంటే ఈ సన్యాసం కాదు ద స్పిరిట్ ఆఫ్ సన్యాస సో తక్కువ లోక వ్యవహారాలు పెట్టుకుని అవి ఎప్పుడైపోయినా అంటున్నాయి తన స్వరూపంలో ఎప్పటికప్పుడు తన స్వరూపంలోకి వెళ్ళిపోతూ ఉండాలి ఆత్మనిష్టలోకి వెళ్ళిపోవాలి అప్పుడు ఆ యాంకర్ ఆ సెంటర్డ్ అని నిన్న మీకు మనం చేసే కేంద్రీతం అవ్వాలి తన స్వరూపం ఫిక్స్డ్ అవ్వాలి ఫిక్స్డ్గా ఉండి ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చి ఒక వ్యవహారాలు చేస్తూ ఉండాలి బయటకు రావడం అంటే విధిలోకి వచ్చేది కాదు అవుట్ ఆఫ్ దట్ స్వరూప స్థితి బయటకు వచ్చి మనస్సు యొక్క చలనం ద్వారా వ్యవహారాలు చేసుకుంటూ ఉండాలి అది సర్వదా అంటే అర్థం అలాగే మనస్సుని ఎప్పటికప్పుడు స్వరూపంలో నిలబెడుతూ ఉండాలి నియతం సంయతం మానసం మనహా ఎస్ ఎస్ అహం అయం నియత మానస సో మనహనా మానసనా ఒకటే మన ఏవ మానసం సో మనస్సుకి మానస శబ్దానికి తేడా అయ్యే ఈ మానస సరోవరం మన వాళ్ళు ఈ రెండు సార్లు పక్క పలకడం ఇష్టం లేక ఒకటి డ్రాప్ తీసుకురా సార్ మానవ సరోవర్ అంటారు మానవ కాదు మానస సరోవరం అక్కడ మానవ ఏం లేదు మానసమే సరోవరం సో ఆ మానస సరోవరం ఆ మానస శబ్దం ఇది నియత మానస ఇదే మానస సరోవరం ఇది మీరు నియమిస్తే అంటే థాట్స్ని చక్కగా ధ్యానం ద్వారా కమాండ్లోకి తీసుకొచ్చి ఏకాగ్రం చేస్తే అది మానస సరోవరం అవుతుంది అలా థాట్స్ చాలా అలజడిగా కామక్రోధ లోభ మోహాది థాట్స్ కోపం తాపం అసూయ ఇలాగంటి థాట్స్ అలా కుప్పల తిప్పల వచ్చేస్తున్నాయి అనుకోండి దాన్ని ఏమంటారో నేను మీకు మనం చేశాను దాన్ని ఏమంటారు రాక్షసతాల్ అని అంటారు అలా రాక్షస తాల్గా ఉండకూడదు మానసతాల్గా ఉండాలి అది ఎలా వస్తుంది నియత మానస ధ్యానాన్ని బాగా అభ్యాసం చేయాలండి మీరు ఆలోచించాలి మీరు ధ్యాన యోగం జరిపేస్తున్నారు బాగానే ఉంది ధ్యానాన్ని అభ్యాసం చేయాలి ఇప్పుడు చేస్తున్నది కూడా ధ్యానమే ప్రధాన జాగ్రత్తగా విధంగా కూడా ఓ రకంగా ధ్యానమే కదా ఏకాగ్రం చేస్తున్నారు కదా మనస్సు ఇది ధ్యానమే కాబట్టి దీన్ని దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ధ్యానాన్ని ఏకాగ్రంగా చేయాలి అంటే వాల్యూ సిస్టమ్ క్రియేట్ చేయాలి ముందు లైఫ్లో వాల్యూ సిస్టమ్ రావాలి వాల్యూ సిస్టమ్ రాకుండా ఇవేమీ సిద్ధించవు ఉదాహరణకి మన మిత్రులు ఎలా ఉంటారంటే ఇంత చిన్న తేడా వచ్చేవాడు ఇంత క్లాస్ మానేస్తారు అంటే మీరు వచ్చిన కూర్చోవాలని నా అభిప్రాయం కాదు క్లాస్ పాయింట్ అంటే మీరు గీత నేర్చుకోవాలని అంతగానే కానీ చిన్న పని వచ్చింది అనుకోని క్లాస్ మానేస్తారు గెస్ట్ వచ్చేటంటే క్లాస్ మానేస్తారు గెస్ట్ వస్తే క్లాస్ మానేయకూడదు గెస్ట్ని తెచ్చుకొని వచ్చేయ వాడితో సహా లేచి ఏదైనా చిన్న తేడా వస్తే క్లాస్ మానేస్తే అది ఫోకస్ ఉండదు సో so, a value system క్రియేట్ చేయాలి భగవద్గీత క్లాసు కంటే ఈ జీవితంలో చేయదగ్గ ఘనకార్యం మరొకటి ఏదీ లేదు అని ఎవరు తెలుసుకుంటాడో వాడికి వర్తిస్తుంది మిగతావన్నీ కూడా అశాశ్వతములు అనుత్యములు అల్టిమేట్గా మిగిలిదిలే నిజంగా వెరీ ట్రూ కాబట్టి ఆ వాల్యూ సిస్టమ్ని క్రియేట్ చేసి ధ్యానాన్ని బాగా అభ్యాసం చేస్తూ చేస్తూ ఉండాలి అప్పుడు మానస సరోవరం అవుతుంది అప్పుడేమవుతుంది శాంతిం ఉపరీం ఉపరతి అంటే రాక్షస తాళ్ళు మానస తాళ్ళు అయిపోతున్నాయి అది ఉపరతి అంటే ఇతిక్రా శాంతటం ఇప్పుడు మంటలు మండుతున్నాయి అనుకోండి నీళ్లు పొస్తేమవుతుంది మంటలు ఆరుతాయి చల్ల ఆరుతాయి చల్లబడుతుంది వేసంకాలం చాలా గట్టిగా తీవ్రంగా ఉండి తొలకరి చినుకలు చల్లబడుతుంది అలాగే మన మనస్సుకి ధ్యానం చేయగానే చల్లబడుతుంది మనస్సు మనస్సులో పెద్ద పెద్ద తుఫాను చెల్లవేరుతూ ఉంటాయి మనిషిని మనస్సు ముప్ప తిప్పలు పెడుతుంది అనుకుంటున్నారో మీరు మనస్సు అంటారు ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది ఉదాహరణ ఇది అన్ని సైడ్ జనాలు మర్డర్స్ చేసేస్తారు మోస్ట్ క్రిమినల్ యాక్ట్స్ చేసేస్తారు కాన్సిక్వెన్సెస్ గురించి కూడా ఆలోచించుకోకుండా క్రిమినల్ యాక్ట్స్ చేసేసి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు జైలులో ఉండిపోతారు మొత్తం జీవితం అంతా జైల్లో గడిపేసే పరిస్థితి వస్తుంది ఒక్క నిమిషంలో చేసినటువంటి పనితో ఆ పని ఎవరు చేశాడు మనస్సు చేయిస్తుంది మనస్సుకి అంత పవర్ ఉంది నెగిటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ కూడా ఈక్వల్లీ పవర్ఫుల్గా ఉంటుంది మనస్సు కాబట్టి మనస్సుని శాంతింపజేయాలి శాంతి నెలకొని ఉండాలి మనస్సులో శాంతము లేక సౌఖ్యము లేదు సాధారణంగా జనం ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే సౌఖ్యం ఉంటుంది అనుకుంటారు చాలా పొరపాటు డబ్బుంటే మీరు కావాల్సింది కొనుక్కోవచ్చు కొనుక్కోవడానికి కావు డబ్బుతోటి మందులు కొనగలరు ఆరోగ్యాన్ని కొనలేరు మందులు కొనవచ్చు డబ్బుతో భోగాల్ని కొనగలరు ఆనందాన్ని కొనలేరు డబ్బుతోటి సామగ్రులు పెద్ద పెద్ద ఖరీదైన వస్తువులని ఇళ్లని వాకిళ్ళని మీరు నిర్మాణం చేయగలరు శాంతిని సంపాదించలేరు శాంతి సంపాదించాలంటే ఈ డబ్బు దశకం ఈ రాజకీయ అధికారము ఈ సంసారం వ్యామోహము వీటన్నిటిని ఈ మంటలు ఇవన్నీ మంటలే ఇవి చల్లారాలు ఈ మంటలు మంటలు చల్లారాలి లేకపోతే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అటువంటి శాంతిని సంపాదించాలి దాని పేరు ఉపాధి ఎందుకంటే యాక్టివ్గా అంటే ఆందోళనగా అలజడిగా ఉన్నటువంటి మనస్సు సంసారమునందు బద్ధమై ఉంటుంది శాంతమైన మనస్సు ఈశ్వరునితోటి స్పర్శను పొందుతుంది స్పర్శ అంటే టచ్ ఎప్పుడైతే మనస్సు శాంతమవుతుందో సత్యదాత్మతోటి దానికి స్పర్శ లభిస్తుంది సచ్చిదాత్మ అంటే బ్రహ్మడు అది పరబ్రహ్మ ఈశ్వరుడు మీరు పూజలు చేస్తున్నారు వెంకటేశ్వర స్వామిని కాశీ శివుడని రాముడని కృష్ణుడని ఏవేవో పేర్లతోటి ఏవేవో పూజలు చేస్తున్నారే ఆ దేవుదేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారు సచ్చిదాత్మయ ఉన్నాడు నిజంగా నమ్మబుద్ధి కాదు బట్ ఇది నమ్మడం కదా నమ్మాల్సిన విషయం కాదు తెలుసుకునే అనుభవానికి తెచ్చుకోవాల్సిన విషయం నమ్మక్కర్లా తెలుసుకునే అనుభవానికి తెచ్చుకోవాలి కాబట్టి శాంతమైన వృత్తితోటి మనస్సు శాంతిల్లినప్పుడు ఈశ్వరుణ్ణి టచ్ చేస్తారు ఈశ్వరుని తోటి స్పర్శ ఏర్పడుతుంది భగవద్గీతలో దీన్ని బ్రహ్మ సంస్పర్శం అన్నారు రాబోతో ఎక్కడ వస్తుంది అన్నమాట తర్వాత ఈ శాంతి ఏమిటండి ఈ శాంతి మాకు ఏమిటి ఉపయోగం శాంతి శాంతిగా ఉన్నాం అనుకోండి ఏమొస్తుంది కొంతమంది ఆరుకుంటారు బిజినెస్ చేస్తే రోజేపడి ఐదు వందలు సంపాదించవచ్చు శాంతిగా గుర్తుంటే ఏమొస్తుంది అని అంటారు ఆ కంపారిజన్ చాలా తప్పు అలాగా శాంతిగా కూర్చుంటే ఏమొస్తుందో చెప్తున్నారు నిర్వాణ పదమాం నిర్వాణం మోక్ష నిర్వాణం అంటే మోక్షం అనర్థం ఈ నిర్వాణ పదాన్ని నేను కొంచెం వ్యాఖ్యానం చేస్తాను తీసుకో అనే గతి గంధనయోహో అని రెండు అర్థాలున్నాయి వాంటే గతి వాతీతి వాయు ఇప్పుడు సంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి వాయు అనే పదం వాణించే ఇప్పుడు నిర్వాణము అంటే గతి లేదు గతి ఉండదు ఇప్పుడు పుణ్యం చేసుకుంటే వాడికి మరణించిన వెంటనే ఏమవుతుంది గతి ఉంటుంది ఎక్కడ గతి స్వర్గానికి దాన్ని ఊపర్ ఊర్ధ్వగతి ఉంటుంది ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ ఆహా పద్నాలుగో అధ్యాయంలో వచ్చింది కదా సో ఊర్ధ్వగతి ఉంటుంది పుణ్యం చేస్తుంటాయి పాపం చేస్తుంటే ఏముంటుంది అధోగతి ఉంటుంది ఊర్ధ్వానికి వెళ్ళిన వాడు ఏమవుతాడు అంటే అధ అధ కిందకు వస్తాడు కిందకు వెళ్ళిన ఏమవుతాడు పైకి వస్తాడు దీన్ని గతి అంటారు సో ఈ చక్రంలో కూర్చుంటారు చూడండి చక్రానికి చిన్న చిన్న డోలీలాంటివి కొద్దిగా దాంట్లో కూర్చుంటారు వాడు పలా పైకి వెళ్ళిపోతూ ఉంటాడు పైకిలిపోయినవాడు ఏమవుతాడు కిందకు వచ్చేస్తాడు కిందకు వచ్చినవాడు ఏమవుతాడు పైకి వస్తాడు ఈ గతి ఈ గతిలో పైకి వెళ్తున్నప్పుడు బాగుంటుంది కిందకు వస్తున్నప్పుడు దుఃఖంగా ఉంటుంది పైకి పైనే ఉండుకోవడం కుదరదు కాబట్టి ఈ గతి కావాలంటే పుణ్యపాపములు జన్మ మరణముల యొక్క ప్రవాహంలో చిక్కుకుని ఉంటాడు దాన్ని సంసారము ఉంటాడు ఈ గతి ఈ పైకి కిందకి చీరడం ఈ పరిభ్రమణం ఇది లేదు దాన్ని నిర్వాణము అని అంటారు చూడండి ఉన్మతి అధో ఊర్ధ్వగతి అధోగతి నరకం స్వర్గం ఇవేమీ లేవు దాన్ని నిర్వాణము అంటతి గంధనయోహో గంధనము అంటే గంధమనే అర్థం గంధము అంటే వాసన ఈ వాసన అంటే మా మానసికమైన వాసనలు వాటికి గంధ శబ్దంతో ప్రయోగం ఉండదు కాబట్టి వాసనలు ఎలా ఉంటాయంటే శుభవాసనలు అశుభవాసనలు అని రోజు ఉంటాయి కానీ మోక్షంలో శుభవాసనలు ఉండవు అశుభవాసనలు ఉండవు రెండు ఉండవు మోక్షం అంటే చాలా చిత్రమైంది అంతేకాకుండా చాలామంది మాకు మోక్షం వద్దది బాబు ఇది శుభం అశుభం రెండూ లేకపోతే ఇలాగా అశుభం ఉండకూడదు శుభం ఉండాలి కానీ రెండింటినీ ఎగరగొట్టేస్తే ఎలాగా చూడండి అశుభం ఉండకూడదు శుభం ఉండాలనే దానికి ఇంగ్లీష్లో పేరుంది పైక్ డ్రీమ్ అంటారు అది ఉత్తి కల తప్ప అలాంటిది ఏమీ ఉండదు ఈ సృష్టిలో అశుభం వద్దు శుభమే కావాలి అని జనులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటిది ఏమి ఉండదు దర్ ఇస్ నో సచ్ యానిమల్ ఇన్ డిస్ క్రియేషన్ మీకు శుభం కావాలంటే శుభంతో బాటుగా అశుభం వస్తుంది ఎప్పుడైనా రెఫ్రిజిరేటర్ పెట్టుకురా రెఫ్రిజిరేటర్ చల్లదనం కోరి మనం రెఫ్రిజిరేటర్ కొనుక్కుని పెట్టుకుంటాం రిఫ్రిజిరేటర్ వెనక్కాలి ఎప్పుడైనా చేపెట్టారా ఎలా ఉంటుంది ఏదిగా ఉంటుంది మాది వేడిగా కొనుక్కోవాలి కదండి మనం చల్లదనం కదా ఈ వేడి ఎందుకు వచ్చిందని మీరు వెళ్ళి ఆ రిఫ్రిజిరేటర్ కంపెనీ వాళ్ళు అడిగండి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు చదివాడ చల్లదనంతో పాటు వేడి కూడా వస్తుంది మీకు చల్లదనం అక్కర్లేదంటే వేడి కాదు అని చెప్తారు అలాగే ఎయిర్ కండిషన్కి ఒక పిక్ ఉంటుంది ఆ పిక్ అవతల వైపు నిలబడితే ఎలా ఉంటుంది వేడిగా ఉంటుంది కాబట్టి ఎవరి మీకు అన్ని శుభాలు వచ్చి పని నేను చేస్తానంటే నేను నమ్మొద్దా మాట ఓన్లీ బిలీవ్ ఎన్ఫిట్ ఎందుకంటే అశుభం లేకుండా శుభం లేదు శుభం లేకుండా అశుభం లేదు అయ్య బాబు అలా అయితే మాకు వద్దండి మాకు రెండూ వద్దని మీరు అంటే ఓకే కమ్ టు గీతా క్లాస్ మోక్ష్యసే కర్మబంధనై శుభాశుభైరేవం మోక్ష్యసే కర్మబంధనై శుభ అశుభాల రెండింటి నుంచి నీకు బంధ విముక్తి అయిపోవాలంటే భగవద్గీత శ్రీకృష్ణుడు అలా చెప్తున్నాడు నీకు మోక్షం కలుగుతుంది దానికే మోక్షము అంటే కాబట్టి శుభవాసనలు అశుభవాసనలు అన్ని వాసనలు కూడా లేకుండా పోతే శుభ అంటే రిలేటివ్ శుభ ఏమి శుభం అనేది అప్సల్యూట్ శుభం అనేది ఏం లేదు అగ్ని శుభమాశుభమా చితాగ్ని అయితే అశుభము హోమాగ్ని అయితే శుభము ఏం చెప్తారు సందర్భాన్ని బట్టి ఉంటుండే కానీ శుభం అశుభం అనేది ఏం లేదు సో శుభమేటి అశుభం ఏంటి ఏం చెప్తారు సందర్భాలు బట్టి ఉంటుంది నువ్వు నూనె లేకపోతే రోజు ఎక్కడ గడుస్తుందండి కాబట్టి శుభం అశుభం అలాగంతా రిలేటివ్గా ఉంటుంది అదే కుక్క శుభం అశుభ కుక్క కుక్క పెంచి వాళ్ళని అడగండి ఒళ్ళు గుర్తుపెట్టుకుంటారు శుభం అశుభం ఇంకా అడగడం కూడా అనవసరం అలా ఉంటుంది కాబట్టి ఈ శుభాశుభములని వాసనలు రెండూ లేకుండగా వాసనలన్నింటినీ దొల్లగొట్టేసి నిర్వాసనం అయిపోతే దాన్ని జీవన్ముక్తి అంటారు నిర్వాణం వా గతి గంధనయోహో ఆ రెండూ లేకుండా అయిపోవటము తర్వాత వాన ఇంకో మాట వాన అంటే బాణ వభయోర భేద ఇప్పుడు వకారాన్ని బెంగాలీ బెంగాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉచ్చరిస్తే అలా ఉచ్చరిస్తారు బాణ ఉచ్చరిస్తారు అంతే వాకి బాకీ అంతే కదా బెంగాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు వేదం అన్నారు భేదం అంటారు ఆ బాకీ ఒకసారి ఒత్తు కూడా భావిస్తాయి అంతేదో ఉపన్యాసం ఏంటో చాలాసేపు భేదం ఇదో భేదము అంటూ తెలుసుకుంటే తేడా లేదు భేదం భేదం అంటే ఏమిటి ఏం ఎందుకంటే మాకు వేదార్థులకి భేదము అభేదము ఇదే చల్లారి ఇదే పని ఆయన భేద భేద భేదం అంటూ ఉంటే భేదం అనే పదాన్ని ఫిట్ చేయడానికి నేను ట్రై చేసుకుంటూ ఉంటే ఫిట్ అవట్లేదు ఏడు భేదం అంటాడు తర్వాత వర్క్అట్ అయి ఓహో వేదమా వేదానికి వచ్చిన పాటలా నాయనా అని అప్పుడు అనుకున్నాను కాబట్టి వబయో రభేదహ రెండోనే ఉంది వబయో రభేద వాకి బాకీ భేదం రండి కాబట్టి నిర్వాణ అంటే నిర్బాణ నిజానికి బుద్ధిస్ట్ లిటరేచర్ లో నిర్బాణ అనే అంటారు నిర్వాణాన్ని నిర్బాణ అని అంటారు బాణము అంటే బాణం ఉచ్చుకుంటే నొప్పుడు దుఃఖం ఉంటుంది కదండి కాబట్టి బాణము అన్న అర్థం దుఃఖము అని అర్థం కాబట్టి నిర్వాణము అంటే అర్థం ఏమిటి దుఃఖరహిత స్థితి ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్ మోక్షాన్ని పాజిటివ్గా చెప్పలేదు నెగిటివ్గానే చెప్తారు మోక్షం అంటే కూడా ఏంటండి విడుదల విడుదల అంటే దేని నుండి విడుదల దుఃఖము నుండి విడుదల అది సరే దుఃఖము నుండి విడుదల అంటే దుఃఖము లేకుండా అయిపోవటం నెగెటివ్ నిఘేషన్ నిగేషన్ ఆఫ్ సఫరింగ్ ఓకే నిగేషన్ సరే వాట్ ఈజ్ ఇట్ అది వాట్ ఈజ్ ఇట్ చెప్పలేదు మోక్షం ఎలా ఉంటుంది ఇంత ముద్దగా ఉంటుంది తీయగా ఉంటుంది పుల్లగా అలాగే ఏం చెప్తారు మోక్షాన్ని బట్ నెగిటివ్గా చెప్పగలరు ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్ అని చెప్పగలరు అది నిర్వాణము మోక్షము ఎప్పుడు కూడా మో ఇవన్నీ చాలా క్రిటికల్ ఆస్పెక్ట్స్ జనం పట్టించుకోరు వీటిని డైరెక్ట్ గా లోతుగా చూడరు నేను అలా కంప్లైంట్ చేస్తూ ఉంటాయేమో అనుకోకండి నాకు అలవాటు అలా కంప్లైంట్ బుద్ధుడు కానీ ఉపనిషత్తులు కానీ పాజిటివ్ డిఫైన్ చేయరు ఎందుకంటే పాజిటివ్ డిఫైన్ చేస్తే అన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉదాహరణకి దేవుడు అన్నారనుకోండి దేవుడిని మీరు పాజిటివ్ గా డిఫైన్ చేశారనుకోండి మీరు అక్కడ ఎక్కడో ఉన్నాడు దేవుడు అలా ఎదుర్పిస్తూ ఉంటాడు దేవుడు ఉన్నాడు ఆయన పాజిటివ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది ఆయన వైపంశంలో ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి పట్టుపట్లు పెట్టుకుంటాడు వెండి కిరీటం పెట్టుకుంటాడు నీలా మొదలు పెట్టారనుకోండి వీడు అలాంటి దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పాజిటివ్గా డిస్క్రైబ్ చే ఆత్మ దేవుడు అంటే ఆత్మ ఆత్మ అంటే ఏమిటి నువ్వు ఏమిటేమిటి ఏమి అనుకుంటున్నావో అవేవి కానిది ఆత్మ పాజిటివ్ డిస్క్రిప్షన్ ఉండదు ఎప్పుడైతే పాజిటివ్ డిస్క్రిప్షన్ తీసేసారో ఈ కాన్సెప్ట్స్ అన్నీ పోయి వాడు స్వరూపంలో నిలిచి ఉంటాడు అదే పరబ్రహ్మ అదే ఈశ్వర్ అలాగే మోక్షం అంటే విమానంలో కూర్చుని వెళ్తామని మొదలుపెట్టారు అనుకోండి వీడు ఆ విమానం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు విమానం రావాలి దాంట్లో వీడు ఒక్కడో ఎక్కడు ఇంకా వీటితో పాటు ఇంకా ఎక్కాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళు తయారవుతుంది మోక్షం అంటే ఇదేదో రైలు ప్రయాణం చేసినట్లే తయారవుతుంది ఊటీయో గోవాయో వెళ్తున్నట్టు హాలిడే ఇన్ గోవా అన్నట్టుగా ఉంటుంది అలా వర్క్ అవి మరి మోక్షం అంటే ఏంటి అలాగే పాజిటివే ఉండదు నో పాజిటివ్ డిస్క్రిప్షన్ ఎందుకంటే పాజిటివ్ డిస్క్రిప్షన్ చేస్తే ఒక ప్రయత్నం చేత దాన్ని మీరు సాధించాలని ట్రై చేస్తాడు మోక్షం కర్మ కాదు ప్రయత్న కాదు అన్ని ప్రయత్నాలన్నీ కూడా త్యాగం చేసేసి స్వరూపనిష్ఠుడై ఉండుటే మోక్షం కాబట్టి దాన్ని నెగిటివ్గానే వర్ణిస్తారు నిషేధ రూపంగానే వర్ణిస్తారు కాబట్టి మోక్షము అంటే నిర్వాణం దుఃఖము నుండి వీడుదల ఆ సఫరింగ్ ఫ్రమ్ ఫియర్ యూ డోంట్ డెయిన్ ఎనీథింగ్ అవుట్ అఫైట్ మోక్షం వస్తే మీ స్వరూపమే మీకు దొరుకుతుంది అంటే కొత్తగా మీకేం దొరకదు కంఠగత జామీకరణ న్యాయం మెడలో ఉన్న నెక్లస్ పోయిందనుకున్న భ్రమ పడితే దొరికింది ఎందుకు దొరికింది ఉన్నది ఉన్నట్టు అని ఉందని తెలిసిందంటే ఊళ్ళో చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నారో కామె అలా కథ చెప్తా ఆ పిల్లాడి కోసం వెతికేసుకుంటున్నారా అమ్మ మీకేమో మొన్న ఒక మహాత్ముడు చెప్తే విన్న ఆశ్చర్యపోతుంది చాలా చక్కటి దృష్టాంతం ఒకడు వెళ్ళి నా గోల్డ్ చైన్ పోయిందండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తున్నాడు గోల్డ్ చైన్ పోయింది పోలీసు రాసుకుంటున్నాడు మీ పేరు తండ్రి పేరు తండ్రితో చెంది గోల్డ్ చైన్ పోయిందంటే పోలీసు వెంటనే డబ్బులు పరిగెత్తి వెళ్ళి అది ఒకేళ్ళే పట్టుకు తీసుకురా తండ్రి పేరు కోడుకు పేరు వేరబాబు పేరు ఇవన్నీ ఈ పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళు కాగితాలను నలుపు చేసి పంపించేస్తారు వాళ్ళది ఏంటి యాక్షన్ ఏమి ఉండదు కాగితాలు నలుపు చేయటం సంతకాలు పెట్టమంటాడు ఎవరి సంతకాలు పెట్టి ఉంది అదిగే ఈ పేరు తండ్రి పేరు అడ్రస్ తర్వాత ఆ అడ్రస్లో నువ్వు ఎంతకాలం చెప్తావు అది నా గొలుసు పోకే నీకు ఇటువంటి గొలుసులు ఎన్ని ఉన్నాయి అని అడిగాడు ఆ పోలీసు అలా చూసి మీకు ఇటువంటి గొలుసులు ఎన్ని ఉన్నాయని అడిగాడు ఒక్కటే ఉన్నాడు ఆ పోలీసులు రాయడం ఆపేయడం మరి ఒక్కటే ఉందంటున్నాం మరి నీ నెలలో ఉన్న దేవుతరా అని అడిగాడు అంటే ఇలా ఇదే అయితే దొరికేసింది ఇంకేం పోలో చెప్తున్నాడు గురిపే చేసేయండి కంప్లైంట్ మోక్షం అంటే అలా ఉంటుంది అదే మోక్షం ఈ కంఠగత చామ్యకర న్యాయాన్ని అలాగే సంస్కృత సమాసాల్లో చెప్తే దాన్ని మోడల్గా చెప్పడం అన్నమాట అదే సందర్శం కాబట్టి ఆ పోలీసు శంకరాచార్యుడు ఆ పోలీసు అరే నువ్వు దేనికోసంరా వెతుకుతున్నావు అంటే నేను విష్ణువు కోసం వెతుకున్నా విష్ణువా విష్ణువు కోసం వెతుకుతున్నావురా ఓ నీ తెల్లిదాటలు చాలా అద్భుతంగా ఉన్నాయే ఈ వెతికాలనే ఆకాంక్ష ఉండే వెతుకుతున్నావా ఎస్ ఆకాంక్ష మూలంలో ఏముందో ఎక్కడైనా పరిశీలించావా విష్ణువుని వెతకాలనే ఆకాంక్షకి మూలంలో ఏముంది చైతన్యం ఉంది అదే విష్ణువు దట్ ఈస్ గాడ్ అని చెప్తారు నేను చెప్పాను కదా పోలీస్ ఆయన చెప్పినట్టునే చెప్తాను కాబట్టి మోక్షము అన్నది పాజిటివ్గా డిస్క్రైబ్ చేస్తే అదేదో ఎక్కడో మనకంటే భిన్నంగా ఉందనే భ్రమ కలుగుతుంది కాబట్టి నో పాజిటివ్ డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్ ఓన్లీ అన్ని భ్రమలు అన్ని కాన్సెప్ట్స్ కొట్టిపారుస్తే మిగిలేటువంటి ఆత్మ చైతన్యమే మోక్షము నిస్వరూపమే మోక్షము కొన్ని పదాలు ఉన్నాయి ఈ పదాలన్నింటికీ అర్థం ఒక్కటే చెప్పి సందర్భాన్ని బట్టి పదాలు మారుతాయి పదాలు ఏమిటంటే ఆత్మ బ్రహ్మ మోక్షం విష్ణువు శివుడు రాముడు కృష్ణుడు నిర్వాణము శాంతి ఇవన్నిటికీ అర్థం ఆలోచించండి పరమానిష్ట నిర్వాణం బ్రహ్మ అనే అక్కడ నిర్వాణం బ్రహ్మ మీకు ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్ ఎటువంటి దుఃఖ భావన లేనటువంటి ఆ స్వరూప స్థితి ఏదైతే ఉందో అదే బ్రహ్మణి కాబట్టి అదే మోక్షము పరమా నిష్ఠ నితరాం స్థితి ఈ ఈ పదంలో ఆ షాను తాత్ లేచి పలకాలి ఠా అనేప్పటికీ అక్కడ స్థిరత్వాన్ని సూచిస్తుంది స్థిర పదంలో తాత్ ఉంది మహాప్రాణవర్ణం వర్గ ద్వితీయాక్షరం వర్గచతుర్థాక్షరమును అవి వాటిని అలా పలకాలి స్థిర అనకూడదు స్థిర అనాలి స్థలం అనకూడదు మాకు అక్కడ స్థలం ఉందంటే ఓ మొట్టిగా వేయాలి ఎట్లుండీ స్థలం ఉండడం అంటే స్థల స్థల ఒత్తి పలకాలి అలాగే విట్టల విట్టల అనకూడదు విట్టల అంటే అధ్వానంగా ఉండాలా అనకూడదు అంతే కూడా మనస్సుకి బాగోలేదు విట్టల విట్టల ఎవరు విట్టల విట్టల విట్టల విట్టల ధ్యానం విత్ స్థల మరి ఈ స్థలా థాయంటే మరి వ్యాకరణ రూల్స్ ఉన్నాయి సూత్రం కాబట్టి ఆ సాయి ఉదస్థ స్తంభో పూర్వశ్య అనే సూత్రం చేత ఆ షాప్ అవుతున్నాయి విత్ థలా ఆ థలాయే థా అయిపోతున్నాయి ఈ తా తకారం అవుతుంది విత్ల విట్ల విట్ మహామంత్రం విత్ అది శాంతి పరమానిష్ట సర్వోత్తమైన నిష్ట చూడండి ధననిష్ట అధికార నిష్ట బంధునిష్ట ఇటువంటి నిష్ స్వర్గనిష్ట కర్మనిష్ట ఇలాంటి నిష్ఠలన్న అవసరం అవన్నీ సెకండరీ నిష్ఠలం ప్రధానమైన నిష్ట సర్వోత్తమైన నిష్ట ఉండాలి పరమానిష్ట అది ఆత్మనిష్ట అది సర్వోత్తమైన నిష్ట సో నిర్వాణము అంటే నిర్మాణం కాదు నిర్వాణం మీరు నిర్మాణం చేయాల్సిందేమీ లేదు తిరస్కరించేయాల్సిందే ఉంది ఎప్పుడైతే పైనుంచి వచ్చినటువంటి భావజాలన్నంతని తిరస్కరిస్తారో స్వతసిద్ధంగా అంటే అప్పటికే సిద్ధించి ఉన్నటువంటి ఆత్మతత్వం మీకు అనుభవానికి వస్తుంది అదే నిర్వాణ శబ్దాన్ని నేను వ్యాఖ్యానం చేస్తున్నాను తర్వాత ఇంకొక అర్థం కూడా ఉంది నిర్వాణ శబ్దం మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుంటారు తెలుగులో తెలుగు హై స్కూల్ తెలుగు ఒకప్పుడు మిత్రలాభం అనే పుస్తకంలో సో దీప నిర్వాణ గ్రంథమును మూర్ఖొనరు కనరు వినరు అంటూ అంటే మృత్యువు సమీపించిన వారు మిత్రవాక్యం దీప నిర్వాహ గ్రంథమును ఇంకో దాన్ని మిత్రవాక్యమును మూర్ఖొనరు కనరు వినరు అని వాక్యం ఉంటుంది మొత్తం వాక్యం ఉంటాం మనకు అక్కర్లేదు అక్కడ దీప నిర్వాణ గ్రంథము అంటే దీపం ఆరిపోయినప్పుడు వచ్చే గంధం కాబట్టి నిర్వాణ అంటే అర్థం ఏమిటి ఆరిపోవుట అని అర్థం సో ఎప్పుడైతే మీకు ఈ నిర్వాణము మనస్సు శాంతిస్తుందో ఆ నిర్వాణము అంటే ఏమిటి కర్తృత్వం ఆగిపోతుంది భోక్తృత్వం ఆరిపోతుంది అవిద్య ఆగిపోతుంది పరిచ్ఛన్న పరిచ్ఛిన్నత్వం ఆగిపోతుంది వ్యక్తి తన స్వరూపం మీద వేసుకున్నటువంటి అధ్యారూపములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆరిపోతాయి అంటే అర్థమైతున్నమాట నిర్వాణము అంటే అవిద్యా నివృత్తిపూర్వక ఆత్మనిష్ట అని అర్థం నిర్వాణ సిద్ధాంతి అవిద్యను అవిద్య ఆరిపోయి అవిద్య అంటే అజ్ఞానము అజ్ఞానం నేను ఇది నేనది నేను ఫలానా నేను ఫలానా అని ఏవైతే తన నెత్తి మీద వీడు అధ్యారూపాలు చేసుకూర్చున్నాడో ఆ అధ్యారూపముల యొక్క ఆ మంటలు ఆరిపోయి ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట ఈ ఆరిపోవుట అనే అర్థంలో నిర్వాణ శబ్దాన్ని ప్రయోగిస్తారు కాబట్టి ఇప్పుడు శంకరావత్సం ఏమంటే విష్ణువు శివుడు మీరు ఏ పేరు పెట్టినా ఆ దేవుడు ఆత్మరూపంగా మనలోనే ఉన్నాడు కదా మరి మనల్ని ఎందుకు రక్షించట్లేదు ఈ సంవత్సరంలో మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నాము అంటే దీనికి ఒక ఒకటి ఉంది అవిదితో దేవహ నయనం భునక్తి మీకు తెలియనిదే ఆ దేవుడు మీ ఆత్మ లూపుడై ఉన్నా కూడా మీరు తెలియని తెలుసుకోకుండగా ఆ దేవుడు మనల్ని పాలించడు తెలుసుకో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద నిలబడి ఉన్నాను మద్రాసు ట్రైన్ వచ్చింది చెన్నై వెళ్ళి ట్రైన్ వచ్చింది అది చెన్నై వెళ్లి ట్రైన్ అని తెలుసు తెలుసుకోలేదనుకోండి నేను ప్లాట్ఫామ్ నెంబర్ మీద వన్ ఉండి ప్రయోజనం ఏమిటి వన్ మీద నిలబడి ఉండి ప్రయోజనం ఏంటి ఏమీ ప్రయోజనం ఉండదు అది వస్తుంది పది నిమిషాలు నిలబడుతుంది వెళ్ళిపోతుంది ఆ వన్ మీదకి వచ్చిన ట్రైన్ చెన్నై వెళ్తుంది అని తెలుస్తున్నవాడు మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు కూడా ఆ విషయం తెలుసుకున్నాడు కాబట్టి చక్కగా ఆటో చేసుకుని కరెక్ట్ టైంకి వచ్చేసి ఆ ట్రైన్ దూరేసి వేచతా అక్కడే నుంచి రాత్రి దాకా అక్కడే వేలాడుతున్న వాడికి ఆ సంగతి తెలియక వాడు ఉన్న చోటనే ఉంటాడు కాబట్టి తెలియాలి కాబట్టి విష్ణువు వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటే ఆ విష్ణువు ఎప్పుడు దొరికాను వైకుంఠం ఎప్పుడు దొరుకుతాడండి దేర్ ఇస్ నో గైనింగ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ విష్ణు కాదు మరణించిన తర్వాత దొరుకుతాడు విష్ణు అంటే అంత అమంగళంగా ఉంది వెనడానికి మరణ ఇప్పటికీ ఇప్పుడు నేనున్న స్థితికి విష్ణువుని చేరుకోవటానికి మధ్యలో మరణం అడ్డొస్తోందంటే అట్ కైండ్ ఆఫ్ థింగ్ వేస్తాను ఇది ఎలా ఉందంటే దేవుడు దేవుడు ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఉన్నాడు ఈ మధ్యలోని మురికాలోని ఈ చేస్తుంది మీకు వెళ్ళిపోతే దేవుడు దొరికేస్తాడంటే అది బాగులేదు ఆ రకంగా మరణించిన తర్వాత విష్ణువు దొరుకుతాడంటే వినడానికి కూడా చాలా అమంగళంగా ఉంది అంగీకారం కాదు ఇప్పుడు ఇక్కడ దొరుకుతాడు ఎలా దొరుకుతాడు ఆత్మస్వరూపుడుగా లభిస్తాడు తెలుసుకుంటే ఆత్మయే విష్ణువు అని విష్ణువు హృదయంలో ఆత్మరూపుడై ఉండి వెంటనే పాలిస్తాడు అంటే సంసార బంధం పోతుంది పాలిస్తాడంటే రక్షిస్తాడు సంసార బంధం పోతుంది తెలుసుకోకపోతే విష్ణువు విష్ణువు ఉంటాడు మన సంసారం సాగిపోతూ ఉంటుంది నిరంతరంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి నచేదిహావేదీన్ మహతీ వినష్టి తెలుసుకుని తెలుసుకోవడం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుని అనిష్టలో ఉన్నట్లయితే వాడికి మోక్షము ఇప్పుడు ఇక్కడ తెలుసుకోకపోతే పెద్ద నష్టం తెలుసుకునే పెద్ద ఛాన్స్ మనం పోగొట్టుకున్న వాళ్ళము అవుతాం కాబట్టి ఆ నిష్టను పొంది ఆత్మస్వరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకుని మానవుడు కృతార్థుడు కావాలి శాంతే తాం నిర్వాణ పరమాం అదే ఏ శాంతి వల్ల ఈ పరమ నిష్ట లభిస్తుందో అటువంటి శాంతికి నిర్వాణపరమా శాంతినిపేర బహురీసమాసం నిర్వాణ నిర్వాణం పరమార్వాణ పరమా సో నిర్వాణం దుఃఖరహిత స్థితి పరమా సర్వోత్కృష్టమైనది ఎస్ ఏ శాంతి వల్ల వస్తుందో సాతి నిర్వాణపరమా తాం నిర్వాణ పరమా బహురీసమాసం దేని వల్లనైతే సర్వోత్కృష్టమైన నిర్వాణము లభించునో అట్టి శాంతిని పొందును మత్సంస్థాం మం అధిగతి ప్రాప్నోతి కాబట్టి ఆ శాంతి ఆ నిర్వాణ రూపమైన శాంతి మోక్ష రూపమైన శాంతి అది ఏ రూపంగా అది ఏమిటది మత్సంస్థాం నాయందు నిలిచి ఉండుట శాంతి మనస్సు ఎప్పుడైతే థాట్లెస్ అయిపోతుందో మీరు ఏని ఎందు నిలిచి ఉంటారు మీ యథార్థ స్వరూపములందు నిలిచి ఉంటారు ఏం చేస్తుందంటే అనేకములైన భ్రమలను కల్పిస్తుంది అనేకములైన భ్రమలు కల్పిస్తాయి ఇప్పుడు వీడు మామూలుగా నిద్రలేస్తాడు ఏదో చీకటిగా ఉంటుంది ఓ నీడ చూస్తాడు చీకటి కాదు చీకటిలో నీడలు ఉంటాయి వెలుతురు నీడలు ఉంటాయి వెలుగు నీడలు అంటారు ఈ నీడ చూసి వీడు ఏమనుకుంటాడంటే దెయ్యం అనుకుంటాడు దెయ్యి దెయ్యానికి ఒక ముఖం అన్నీ ఉంటాయి కదా చేతులు కాళ్ళు అలా ఇవో ఉంటాయి కదో ఆకారం ఉంటుంది కదా ఆ ఆకారం వీడికి కనపడుతుంది ఎందుకంటే వీడి వీడి మనస్సులో దెయ్యం ఉంటే ఆ దెయ్యమే బయట కనపడుతుంది వీడి మనస్సులో ఉన్నదే బయట కనపడుతుంది అండి మనస్సులో బయట ఏమి కనపడదు దెయ్యానికి కాళ్ళు కొంచెం పైన ఉంటాయంటే అలాగే కనపడుతుంది మనస్సులో ఏదూ అది కనపడుతుంది వీడు భయపడుతూ ఉంటాడు అప్పుడు ఎవరో లైట్ వేసి దెయ్యం లేదని ఎదురా నీడరాది దాన్ని చూసి భ్రమపడ్డావు అని అంటే అమ్మయ్యా దెయ్యం లేదు కదా ఫోన్లే అని మనస్సు ఏమవుతుంది శాంతి లేదు ఇప్పుడు ఆ శాంతంలో అభయం ఎక్కడుంది ఆ శాంతావస్థలోనే అభయం ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది ఆ శాంతావస్థని అభయాన్ని కప్పేసి మనస్సు భయాన్ని సృష్టించింది కాబట్టి అభయంలో ఉంది అభయం వీరు అభయుడే ఈ అభయాన్ని కప్పేసి భయం మనస్సు సృష్టించి పెట్టింది అందుకోసం ఈ అభయం ఉండి కూడా లేకుండా అయిపోయింది ఎప్పుడైతే మనస్సు చేత కల్పితమైన భయాన్ని మీరు తెలివితేటలతో త్రోసిపుచ్చినారో తెలివితో త్రోసిపుచ్చారు వాడు ఎవడో చెప్పాడు కాబట్టి నేను నమ్మానంటే ఆ నమ్మకం నిలబడదు మళ్ళీ దెయ్యం అని అనిపిస్తూ ఉంటుంది సో అదే దెయ్యం లేదు అని ఎప్పుడైతే మీరు తెలుసుకుని దాన్ని త్రోసిపుచ్చినారో వెంటనే భయం పోతుంది అభయం ఎక్కడి నుంచి వస్తుంది బయట నుంచి కాదు స్వతసిద్ధమైన అభయస్థితి అనుభవానికి వస్తుంది సో ఆ విధంగా అనుభవ రూపంగా తన యందు తాను ఆరోపించుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని జీవభావాన్ని కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని అనేక స్టేటస్లు వేటనైతే ఆరోపించుకున్నాడో వీటినన్నిటినీ కూడా నిరాకరించి స్వరూపమునెప్పుడైతే నిలిచి ఉంటాడో అదే శాంతి అదే మోక్షం అదే అభయము కాబట్టి ధ్యానం ద్వారా ఆ స్వరూపస్థితిని మన మనిషి చేరుకుని కృతార్థుడు కావాలి తర్వాత శ్లోకం నాత్యశ్నతస్ నైకాంతమనశ్న చాతిస్వప్నశీల జాగ్రత్త అయితే ఇంకేం మహాభాగ్యం యోగం చేసేసి మనం మోక్షాన్ని పొందేద్దాము సరే ఎలా చేయాలో చెప్పండి కొంతమంది అలా ఉంటారు ఇది చాలా మంచిదే అంటే సరే కానివ్వండి ఓ పట్టేద్దాం మొదలెట్టండి మరి అయితే అయితే మొదలు పెట్టడాల్సింది ఇక్కడ అంతా మళ్ళీ నెగిటివే పాజిటివే ఉంటుంది నెగిటివే ఉంటుంది భోజనం చెయ్యమని శాస్త్రం చెప్పదు భోజనం చేయమని చెప్పాలండి ఇవి భోజనం చేయమని విధి చెప్తే అంత దాకా వెయిట్ చేసా ఇప్పుడు వేదం భోజనం చేయమని విధించింది కాబట్టి ఇప్పుడు భోజనం చేయడం నా కర్తవ్యం అయింది కనుక నేను భోజనం చేస్తాను అని చేస్తాడా అలా ఎవడూ చేయదు రాగప్రాప్తం అంటే ఆకలి వేయగానే భోజనం చేసేద్దాము అని అనుకుని భోజనం చేసేస్తాం కాబట్టి శాస్త్రము భోజనం చేయమని చెప్పదు కానీ భోజనంలో ఏది చెయ్యకూడదో ఏది చెయ్యాలో చెప్తుంది దాన్ని నియమ విధి అలాగే యోగం దగ్గర కూడా మీరు ఇది చేయాలి ఇది చేయాలని చెప్పేది ఏముంది ఆత్మస్వరూపంలో క్రియలేదు అసలు ఏదైనా క్రియ ఏదైనా యాక్టివిటీ వస్తువు ఆత్మ ఎందుకు క్రియ కర్తృత్వమే లేదంటుంటే కాబట్టి ఇక్కడ చేయాల్సిన దానికంటే విడిచిపెట్టాల్సినది చాలా ఎక్కువగా ఉంది